ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోసే సాధనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ం సహనా సహనౌ భునత్తు సహ వీర్యంకరవహై తేజస్వినీతమస్సు మావిద్విషావహై ఓ శాంతిశాన్ని తస్ోపనిషత్ సత్య సత్యమితి ప్రాణవై సత్యం తేషామేష స్రహ్మైకత్ నిర్వైయ్యాత్ ప్రమాణోత్పత ఏతి చేంతవరకు వచ్చాము ప్రత్యక్షత్వాత్ ప్రమాహ అక్కడి నుంచి చెప్పాలి పూర్వపక్షం ఏమంటే తెలుసు కలిసాలి బ్రహ్మ ఒక్కటియే సత్యము కదా మీరు అద్వైతులు ఏమని బ్రహ్మ ఒక్కటియే సత్యము బ్రహ్మ కంటే భిన్నంగా రెండవది లేదు అప్పుడు ప్రమ జ్ఞానము పుట్టుట జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మ అంటే బ్రహ్మ ఆత్మజ్ఞానము ఉదయించుట అనే పరిస్థితి సంభవం కాదు భ్రమా ఉత్పత్తి అయితే భ్రమ అంటే జ్ఞానం అంటే ఒక ప్రమాణాన్ని ఆశ ఆలంబనంగా చేసుకుని పుట్టే జ్ఞానానికి ప్రమా అని పేరు ప్రమ ఉదయించాలి అంటే ప్రమాణము ఉండాలి ఇప్పుడు రూపజ్ఞానము ప్రమ రూపజ్ఞానం అనుకోండి కన్ను ఉండాలి చూచేబడి ఉండాలి చూడబడేది ఉండాలి నువ్వేమంటున్నావు అంతా అద్వైతమే రెండో బ్రహ్మ తప్పలు ఉండోది లేదు అంటే బ్రహ్మ కంటే బ్రహ్మ తప్పను ఉండోది లేదంటే కన్ను లేదు చూసేవాళ్ళు లేడు చూడబడేది లేదు బ్రహ్మ ఉన్నది అటువంటిప్పుడు అసలు ప్రమ జ్ఞానము పుట్టుటయే సంభవము కాదు అని పూర్వమోక్షం అంటే అర్థమైతే ఈ ఉపనిషత్తులు జ్ఞానం పుట్టిందని సాధకుడని వీడు తెలుసుకున్నాడని ఇవన్నీ ఎలా అసలు జ్ఞానమే సంభవం కాదు నా ఆబ్జెక్షన్ అంగీకారము కాదు ఎందుకంటే ప్రత్యక్షత్వాత్మాయా అది ఎప్పుడూ కూడా శంకర్లో మాట్లాడతారు చాలా సైంటిఫిక్గా మాట్లాడతారు ఏమంటారంటే నహీ ప్రత్య ప్రత్యక్షత్వే సతి నహి అనుపన్నన్నామా అని అంటారు ఇప్పుడు ఒకటి మనకి ఎదుర్కొండా కనపడుతూ ఉంటే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటే లేదా అనుభవానికి వస్తూ ఉంటే ఇది సంభవము కాదు దిస్ కెనాట్ హ్యాపెన్ అని మీరు కొట్టిపారేయడానికి అవకాశం ఉండదు అది అవుతూ ఉంటే ప్రజ అనుభవానికి వస్తూ ఉంటే ఇప్పుడు త్రాడు చూసి పామును వీడు భ్రమపడుతూ ఉంటే త్రాడు చూసి పాము అనుకోవడం కుదరదు ఎందుకంటే త్రాడిని పాము ఎలా ఎలా అనుకుంటారు అది ఎలా కుదురుతుంది అనే మాటకి అర్థం లేదు ఎందుకంటే అనుభవ అనుభవం అలా కలుగుతోంది కాబట్టి ఆత్మ బ్రహ్మ బ్రహ్మాత్మైక్యము మనకి అనుభవ సిద్ధమై ఉండగా బ్రహ్మాత్మైక్యమునకు చెందిన జ్ఞానం అనేది అసలు ఉండనే ఉండదు అనే ఆర్గ్యుమెంటు అంగీకారము కాదు ఆహా ఇది నేను రకంగా చెప్పాను కానీ అక్కడ ఆనందగిరి వాళ్ళు ఎలా చూస్తారు ఆనందగిరి వాళ్ళు దీన్ని ఈ వాక్యాన్ని ఎలా చూస్తారంటే జీవుడు బ్రహ్మ కంటే భిన్నుడు కాడు బ్రహ్మ ఇకత్వే జీవులకు ఐక్యం చెప్పేస్తే ఇక కర్మని చేసే అధికారం ఎవడో ఉండదు కర్మకు అధికారం లేకపోయినట్లయితే కర్మకాండలో వాక్యాలు ఉంటాయి దర్శపూర్ణమాసాభ్యాం విజేత స్వర్గ కామహ స్వర్గమును కోరువాడు దర్శపూర్ణమాస యాగముని చేయవలను అనే వాక్యం చెప్తుంది శృతి అది ఒకడు వింటాడు విని వాడికి జ్ఞానం కలుగుతుంది నేను దర్శపూర్ణమాసయాగాలని చేసుకోవాలి అనేటువంటి అనే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం అంటే శాస్త్రం ఇలా చెప్తోంది కాబట్టి శాస్త్రం విధించిన ఈ కర్మను నేను చేయాలి అనే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగిన తర్వాత వాడు ఆ కర్మను చేస్తాడు కానీ బ్రహ్మ తప్ప రెండవది లేదు జీవుడు భిన్నంగా లేడు బ్రహ్మ కంటే అన్నట్లయితే అప్పుడు కర్మకాండ వాక్యములకు చెందిన జ్ఞానము ఎవరికి కలుగుతుంది జీవుడు కలగాలి జీవుడు అనేవాడు భిన్నంగా లేనే లేడు బ్రహ్మకి అక్కర్లేదా జ్ఞానం జీవుడికి కలగాలి కానీ అటువంటి జీవుడు బ్రహ్మగడ్డ భిన్నంగా లేడని నువ్వు కాబట్టి వేద వేదములోని కర్మకాండ మంత్రముల వలన అది విధివాక్యముల జ్ఞానము ఎవడికి కలగాలో ఏ జీవులకు కలగాలో ఆ జీవుడే బ్రహ్మకంటే భిన్నంగా లేనప్పుడు అటువంటి జ్ఞానమే పుట్టదు అప్పుడు కర్మకాండ భాగమంతా కూడా వ్యర్థమైపోతుంది సో జీవుడు బ్రహ్మకంటే అభిన్నమైన కర్మకు అధికారీయే ఉండడు కనుక కర్మకాండ వాక్యముల యథార్థ జ్ఞానము పుట్టే అవకాశమే లేదు అన్నచ్చో అది సరికాదు ఎందుకంటే దానికి రిప్లై ఏంటంటే ఎందుకు పుట్టదు జ్ఞానం జ్ఞానం ఎందుకు పుట్టదు పుడుతోందిగా చూడు లోకంలో చూడు లోకంలో వేదం చెప్పినటువంటి వేదం చేత విధింపబడినటువంటి కర్మలను చేసే జనం కనబడుతున్నారుగా వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నవరా ఈ కర్మ వాడు ఏం చెప్తాడు వేదము ఈ కర్మను విధించినది కాబట్టి నేను ఈ కర్మను చేసుకున్నాను అని చెప్తాడు కాబట్టి వేదవాక్యముల వలన కర్మకాండ యొక్క జ్ఞానము కలిగే అవకాశమే లేదు అని ఎక్కడ పూర్వపక్షం ఇది ఇలా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ పూర్వపక్షం ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా వేదవాక్య వేదము చేత విధింపబడిన కర్మలను చేస్తూనే ఉన్నారు ఆ చేసేవాడిని అడగండి ఏం చేస్తున్నావు అంటే ఇవి వేద విహితమైన చేస్తున్నాను ఎందుకు చేస్తున్నామంటే వేదం విధించింది వేదం చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను అని అంటున్నారుగా జ్ఞానం కలుగుతోంది వాళ్ళకి జ్ఞానం కలగదు అని ఈ పూర్వపక్షం ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టుంది బ్రహ్మా కంట జీవుడు భిన్నంగా లేడు అది అలాగా ఆ స్థితి ఉన్నది అయినా కూడా ఆ సత్యం తెలియక వాళ్ళందరూ కూడా జీవులుగా తమను తాము జీవులుగా తెలుసు భావించుకుంటూ వేదము చేత విధింపబడిన కర్మాలని తెలుసుకుని చేస్తూనే ఉంటూ అటువంటి జ్ఞానమే పుట్టదు అనే మాట అదే అసందర్భము దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోయేత ఇది విధివాక్యం విధి అంటే స్వర్గమను కోరువాడు దర్శపూర్ణమాసయాగములను చేయవలను ఇది తాండ్య బ్రాహ్మణులను ఎక్కడో ఉంది విధివాక్యం ఎనివే బ్రాహ్మణో నహంతవ్య ఇది నిషేధవాక్యం బ్రాహ్మణుడు అంటే వేదాధ్యయనము చేసినటువంటి వేదవేత్తను మీరు హింసించరాదు హింస పెట్టకూడదు అని నిషేధ వాక్యం ఇప్పుడు ఈ కర్మను చేయాలి ఈ కర్మను చేయకూడదు అని క్షేవమాది వాక్యేభ్య ప్రత్యక్ష ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాటిని చదువుకుంటున్నారుగా ఆ చదువుకుంటున్న వాక్యాలను బట్టి వాళ్ళకి జ్ఞానం కలుగుతోందిగా ఆ జ్ఞాన కలిగిన దాన్ని బట్టి వాళ్ళు కర్మల్ని చేస్తున్నారు విధి అయితే చేస్తున్నారు నిషేధమైతే దానికి దూరంగా ఉంటున్నారు చేయడం మానేస్తున్నారు కాబట్టి వేదవాక్యముల వలన జ్ఞానము కలగదు అన్నవి ఎలా అంటాం కలుగుతుంటే ప్రత్యక్షంగా వస్తుంటే జ్ఞానం కలుగదు అని ఎలాగండి ఎదురకుండా కనపడేదాన్ని కాదండం ఎలా గు ఉపయోగపట్టాలి మీరు ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం దాని దాని ముందుకు వస్తుంది ఆ డెవలప్మెంట్ వస్తుంది సా నైవ్యతి యొపనిషదో బ్రహ్మైతత్వం బోధయిష్యితి అనుమానం ఇప్పుడు ప్రత్యక్షమో అనుమానమో నండుంటాయి ప్రత్యక్షం అంటే కంటికి కనబడేది అనుమానం అంటే ఇన్ఫ్లరెన్స్ యథ పర్వతం అగ్నిమాన్ ధూమాన్ పొగ కంటికి కనబడుతుంది ఆ పొగను చూచి అది అగ్ని పర్వతము అని అనుమానం చేస్తాం ఇన్ఫ్లరెన్స్ చేస్తాం ఇక్కడ పూర్వపక్షం అనుమానం ఏమిటి అనుమానం వేదము ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని చెప్పినట్లయితే బ్రహ్మకు దీవుడుకు అభేదము అని చెప్పినట్లయితే కర్మకాండ వాక్యములకు అధికారి ఉండడు కనుక ఆ కర్మకాండ వాక్యముల వలన జ్ఞానము పుట్టదు అని అనుమానం ప్రత్యక్షం ఎలా ఉంది కర్మకాండ వాక్యాలు ఉన్నాయి వాటిని అధ్యయనం చేసి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి జ్ఞానం పుడుతోంది వాళ్ళు ఆ కర్మల్ని చేస్తున్నారు విహిత కర్మల్ని చేస్తున్నారు నిషుద్ధ కర్మలను దూరంగా ఉంచుతున్నారు ఇది ప్రత్యక్షం కనబడుతోంది కదా మీ సమాజంలో మీకు ఈ ప్రత్యక్షం మీరు ఈ ప్రత్యక్షానికి విరుద్ధంగా ఒక అనుమానం చేసి కూర్చుంటారు ఏమని బ్రహ్మకు జీవుడికు అభేదము కనుక కర్మకాండ వాక్యముల వలన జ్ఞానము కుట్టరాదు అని అనుమానం చేసి కూర్చుంటారు ఎప్పుడూ కూడా అనుమానము ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉండకూడదు ఇప్పుడు అనుమానం చేస్తే అనుమానం ఎలా ఉంటుందంటే ముందు మీరు సాధింపబూనిన విషయాన్ని ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి పర్వతో వన్ హిమా దాన్ని మీరు సాధించటానికి పూనుకున్నారు ధూమాత్ లింగం చెప్పాలి పొగ ఉన్నందువలన సేతువు లేక లింగము అంటారు చెప్పాలి యథా మహానస మహానస అంటే కిచెన్ కిచెన్లో పొగుంటుంది కిచెన్లో అగ్ని ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ కొండ మీద పొగుంది కనుక కొండ మీద కొండ కొండ లోపల అగ్ని గలదు అది కాబట్టి ముందు వాక్య ప్రతిజ్ఞాంతం ప్రతిజ్ఞావాక్యము హేతువు దృష్టాంతము అని చెప్పాలి ఓకే అలా చెప్పేప్పుడు అది వలస ప్రతిజ్ఞావాక్యము హేతువు దృష్టాంతం ఆ హేతువు సరి అయిన అవ్వాలి అప్పుడు ఈ ప్రతిజ్ఞావాక్యం కరెక్ట్ అవుతుంది సపోజ్ హేతువు సరిగ్గా లేదనుకోండి ప్రతిజ్ఞావాక్యం తప్పయ్యే అవకాశం ఏంటి హేతువు సరిగ్గా లేకపోతే దాన్ని హేత్వా అంటారు హేతువులా కనపడుతుంది కానీ హేతువు కాదు తర్కంలో చదివారు కదండి నేను దృష్టాన్ని పెరుగుతుంది అగ్ని చల్లగా నుండు పంచభూతములలో ఒకటి గనుక వలె నీరు పంచభూతాల్లో ఒకటి చల్లగా ఉంటుంది అగ్ని కూడా పంచభూతాల్లో ఒకటి కాబట్టి చల్లగా ఉండు అని వీడు అనుమానం చేస్తాడు ఏమంటే అనుమానంలో మీకు అన్నీ కుదిరే చూడండి ప్రతిజ్ఞావాక్యము ఉన్నది హేతువు ఉన్నది దృష్టాంతము అగ్ని చల్లగాను ఉండటం పంచభూతములలో భూతముగనుక ఒకనుక భూతము గనుక వలె నీరు భూతము చల్లగా ఉంది ఇది కూడా భూతము కాబట్టి వల్లగా ఉంటుంది అని హేతువు అది హేతువులాగా కనబడుతోంది మీకు అది హేతువు కాదు హేత్వా ఎందుకని పోణయం కరెక్ట్ అనుకున్నాం హేతువు ఉంది కదా కరెక్టే కరెక్ట్ అవ్వదు ఎందుకని ప్రత్యక్ష విరుద్ధండి ప్రత్యక్షంగా చూసినప్పుడు అగ్ని చల్లగా ఏం వేడిగా ఉంది పైగా అదేవిధంగా ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని బోధిస్తున్నాయి కాబట్టి జీవుడనేవాడు బ్రహ్మగండలు భిన్నంగా లేడని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కాబట్టి వేదవాక్యముల వలన జ్ఞానము పుట్టదు వేదవాక్యముల వలన జ్ఞానము పుట్టదు ఉపనిషత్తులు బ్రహ్మక్యములు బోధిస్తున్నాయి కనుక అని వీడు హే ప్రతిజ్ఞావాక్యము హేతులు చెప్తాడు ఇది తప్పి ఎందుకంటే లోకంలో మీరు చూసినట్లయితే వేదవాక్యాల వల్ల జ్ఞానం పుడుతోంది జన్మలో ఆ పుట్టిన జ్ఞానంతో వాళ్ళు ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కర్మలను చేస్తున్నారు నేను నిన్న నా ఉపన్యాసం ఏంటంటే భక్తి అని ఉపన్యాసం భక్తి యోగము జరిగింది ఎందుకని భక్తి భక్తి యొక్క రచనకి పురస్కారం ఉన్నప్పుడు టాపిక్ ఏముంటుంది నేను అడిగాను వాళ్ళని అయినప్పటికీ టాపిక్ భక్తి యోగము అని తెలుస్తూనే ఉంది అయినా అడిగాను అయితే భక్తి యోగము టాపిక్ వన్ అవర్ టైము అప్పుడు నేను చెప్తా ఈ భక్తి యోగము దాంట్లో నిష్కామంగా మీరు భక్తిని చేస్తారు అనే భక్తి యోగం అంటే వాళ్ళు నిష్కామమేగా దాని గురించి ఒక గంట సేపు నేను చెప్పాను అంతా అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేసుకుంటే ఒక ఆయన సందేహం సందేహాలకి తాబేం అక్కడ ప్రశ్నలు ఆన్సర్లు సమాధానం సెషన్ కాదది అయినా కూడా నాకు అడ్డంగా వచ్చి ఆయన అడిగాను కాబట్టి మరి విష్ణు సహస్రనామంలో ఈ మేము పారాయణ చేస్తూ ఈ కోరికలు అన్నీ ఉన్నాయి కదా కోరికలు కోరుకోవాలి కదా మరి అది భక్తి కాదా అనే సందేహం నేనన్నాను అది కూడా భక్తే అవుతుందండి నేను నా ప్రసంగంలో మనవి చేశాను కదా ఇటు ప్రధానమైన భక్తి అవదు భక్తి యోగం అసలే అవ్వదు గౌణీ భక్తి అవుతుంది నేను ఆ విషయం చెప్పాను కదా అంటే మరి మేము ఎంతకాలం చేస్తుంది గౌణీభక్తి అంటారా అంటే చూసుకోండి మీరు మీరు ఆలోచించుకోండి మీరు ఏ కోరికతోటి చేసినట్లయితే అది గౌణీ భక్తి అవుతుంది తప్ప ప్రధానమైన భక్తి కాదు మరి వాళ్ళెవాళ్ళో అలా చెప్తున్నారు కదా అలా లోకంలో చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు అనేదో ఇటువంటి చర్చ కాబట్టి ఇప్పుడు బ్రహ్మైకత్వము ఉన్నట్లయితే ఉపనిషత్తులు బ్రహ్మకత్వాన్ని బోధించే మాట అయితే లోకంలో ఇంకా కర్మల్ని తెలుసుకునేవాడు ఎవడూ ఉండడు అని మీరు నిర్ధారించడానికి అవకాశం లేదు ఉదాహరణకి నిష్కామ భక్తి యోగాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు లోకంలో ఎవరు పాటిస్తున్నారు దాన్ని చాలా తక్కువ మంది పాటిస్తారు కాబట్టి మీరు ఒక అనుమానం చేసి ఆ అనుమానము ప్రత్యక్ష విరుద్ధంగా చూపించడానికి అవకాశము లేదు ఉపనిషత్తులు బ్రహ్మతత్వాన్ని చెప్తాయి దాంతో సందేహం లేదు అయితే జనులకు అదేమీ తెలియదు వాళ్ళు బ్రహ్మకంటే భిన్నులం అనే నిశ్చయంతో ఉంటారు ఆచార్యులు కూడా మేము ఈశ్వరుని కంటే భిన్నులము అనే నిశ్చయంతో ఉంటాం ఎవడైనా ఈశ్వర జీవ ఐక్యాన్ని గురించి మాట్లాడితే వాడు అవుట్ ఆఫ్ టచ్ అయిపోతాడు వాడు వాడు హార్డ్ మ్యాన్ అవుట్ కింద కనబడతాడు లోకం ఆ ఉంటుంది ఎక్కడ ద్వైత సభల్లో కాదు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించవలసిన మహాత్ముల సన్నిధిలో కూడా మీకు ద్వైతము ప్రతిభే ప్రతిష్టే కనబడుతూ ఉంటుంది తప్ప అద్వైతం గురించి ఎవరూ మాట్లాడలేదు అక్కడ ఆ విధంగా ఉంటుంది కాబట్టి లోకము అలాగే ఉంటుంది అది కాబట్టి ఉపనిషత్తులు అద్వైతాన్ని చెప్పాయి కాబట్టి ఇంకా కర్మకాండ వాక్యములను విని జ్ఞానము పొందేవాడు ఈ సృష్టిలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి అనుమానమును చేయుట అది ప్రత్యక్ష విరుద్ధమే అవుతుంది మంచిది సింపుల్గానే ఉంది నేనదో కొంచెం దాన్ని సాగతీయడం అలవాటు ననుమానం ప్రత్యక్ష విరోధే ప్రామాణ్యం లభతే అనుమానం ఎప్పుడు ప్రమాణం అవుతుందంటే ప్రత్యక్షానికి విరుద్ధం కాకపోతేనే అనుమానం ప్రమాణమవుతుంది కాబట్టి బ్రహ్మైతత్వము ఉపనిషత్తులు బోధించే పక్షంలో కర్మకాండ వాక్యముల వలన ఎవరికీ జ్ఞానము పుట్టరాదు అనే అనుమానం అది ప్రత్యక్ష విరుద్ధం ఆ అనుమానము ప్రమాణము కా కానేరదు తస్మాత్ అసదేవాత ఏతద్ ప్రమైవ నోత్పద్యత ఇది కాబట్టి ఉపనిషత్తులు బ్రహ్మతోటి జీవునకు ఐక్యమును బోధిస్తున్నాయి కనుక కర్మకాండ వాక్యాల వలన ఎవ్వడికి ఏ జ్ఞానము పుట్టడానికి వీలు అనే ఈ అనుమానము చాలా తప్పు అనుమానము వీరు దానిని అనవసరంగా హైలైట్ చేస్తున్నారు గానము చేస్తున్నారు గీయతే గానము చేయబడుతుంది అంటే బాగా హైలైట్ చేస్తున్నారు అదే అంగీకారము కాదు यहाकफल आश्रय इष्टिष्टापरहारोपय प्रवृत्स तद्शत तद्शेष अजानता तदाचाणुति क्रियाकारकभेद्लोक प्रसिद्ध सत्यता नाचे न इपड़ो ప్రతిదానికూ సందర్భం ఎవరైనా మహాత్ములు ఇంటికి వచ్చారనుకోండి ఇంటికి వచ్చి ఎవరన్నా ఒకప్పుడు కాఫీ ఏర్పాటు ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారు అన్నారనుకోండి అంటే అప్పుడు వెంటనే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు మీకు యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు చక్కగా ఓవర్టీనో బోటను పెట్టాయో పంచదార వేసుకుని పాలల్లో కలుపు తాగాలి తప్ప కాఫీ తాగడానికి వీరు లేదని చెప్తారండి చెప్పరు చెప్పరు కాఫీ తయారు చేసి ఇస్తారు ఈయ డాక్టర్ దగ్గరికి నాకు యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందండి దీనికి ఏదైనా పరిష్కారం తప్పుకో మహాశయాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి అంటే మరి పొద్దున్నే లేవగానే ఏదైనా ఏం తీసుకుంటారో కాఫీ తీసుకుంటారు మానేది తర్వాత చక్కగా సాంబార్లో ఇడ్లీలో సాంబార్ వేసుకు తింటారు మరి ఇడ్లీ సాంబార్ లేకుండా ఇడ్లీలాగా కానీ ఇప్పుడు లక్ష్మణుని లేకుండా రాముడైనా ఉంటాడేమో కానీ సాంబార్ లేకుండా ఇడ్లీ ఎలా ఉంటుంది ఓతో ఇడ్లీ సాంబార్ అది కాంబినేషన్ అది కాబట్టి సాంబార్ లేకుండా ఇడ్లీ ఎలా తింటాం ఈ నుంచి మీరు సాంబార్ లేకుండానే ఇడ్లీ తినాలి ఎందుకంటే సాంబార్లో చింతపండు వేస్తారు కాబట్టి మానేసి చింతపండు అది విషంగా ఉంటుంది అది చెప్తారు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి చెప్తారు అంతే తప్ప ఇంటికి ఆయన వచ్చి కాఫీ కావాలన్నప్పుడు ఆయన చెప్పరు ఈ మాట తెలిసిందండి ఇప్పుడు మనిషి ఉంటాడు మనిషి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అనే రెండింటి ఎడ ప్రవర్తిస్తూ ఉంటాడు ఇష్టప్రాప్తి అంటే తాను కోరుకున్నది తనకు దక్కాలి అనిష్ట పరిహారము అంటే తనకు ఇష్టముఖానికి తనకు దూరంగా ఉండాలి ఇది రెండే మనిషి బతుకున్నంతగానం రెండే పనులు చేస్తాడు శంకర్లు పట్టుకున్నారంటే మనిషి జీవితాన్ని అలా సారాన్ని పట్టుకుని చెప్తారు సో మనిషి బతుకంతా ఇవి ఉండే ఇష్టప్రాప్తి అనిష్ట ఇరుండే చిన్నప్పుడు చాక్లెట్లు కావాలి టాఫీలు కావాలి చిల్లర తీళ్లు కావాలి చిన్నప్పుడు చదువు తర్వాత కొద్ది కొంచెం తెలివితేటలు వచ్చిన తర్వాత చదువు కావాలి సీట్లు కావాలి పుస్తకాలు కావాలి మార్కులు కావాలి అది కావాలి ఇంకేవో అక్కర్లేదు అయిన తర్వాత వివాహం కావాలి మంచిగా అందమైన అమ్మాయి చాలా కట్నం వదిపించుకుని కావాలి మరొకటి అక్కర్లేండి మరొకటి అక్కర్లేదు అంటే ఈ విధంగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇది నాకు వద్దు ఇప్పుడు నేను న్యూస్లో విన్నాను వారం రోజుల క్రితం మేఘాలు బట్టి వర్షం వచ్చినప్పుడు వర్షాలు అకాల వర్షాల మూలంగా సర్వనాశనం అయిపోతుంది ప్రపంచమంతా ఎటుపోతుందంటే ఎంత గగ్గోలు చేయాలో గగ్గోలు చేశారా ఇవాళ చూసేటో తెలుస్తున్నాండి ఎక్కడ భగభగలాడిపోతుంది ప్రపంచమంతా కూడా మంటలు వర్షాలు లేక అసలు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వర్షం పడితేనే మీకు వర్షాకాలం కూడా చాలా బాగుంటుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు అని వాడు లాజిక్ కాబట్టి ఏదైనా మేఘం వచ్చి వర్షం పడితే బాగుండు అని మళ్ళీ వాడు చెప్తాడు వాడే అదే ఛానల్ వాడు వారం రోజులు కాలేదు ప్లేట్ ఫిరాయించాడు చూడండి కాబట్టి మనకి ఎండలు కాయకూడదు వర్షాలు పడకూడదు ఎందుకని ఎండలు కాసినట్లయితే మనం తట్టుకోలేకపోతున్నాం కరెంటు ఉండట్లేదు ఏసీలు పనిచేయవు ఏ వర్షాలు పడినట్లయితేనేమో మామిడికాయ చెడిపోతుంది పంట చెడిపోతుంది రోడ్లు బురదైపోతాయి ట్రాఫిక్ జాములు వచ్చేస్తాయి ఏ కానీ మళ్ళీ హైదరాబాదు నీళ్ళు ఏమో జలాశయాలన్నీ మళ్ళీ కాబట్టి మనిషి ఎప్పుడూ తనకి ఇష్టమైనది కావాలి అనిష్టమైనది దూరంగా పెట్టాలి అనిష్ట ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం లౌకికమైన కర్మలు ఎన్ని చేస్తే వాటన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము ఆ మాట్లాడితే గుర్తుపెట్టుకోండి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం లౌకికమైన కర్మలను అదే ధోరణితో మనిషి చేస్తూ ఉంటాడు ఏ కర్మను చేసినా తాను కర్త చేయబడేది కర్మ దానికి ఉపకరణము సాధనం ఉంటుంది ఒక ప్రయోజనం ఉంటుంది ఒక ఫలం ఉంటుంది ఇగో ఇవి క్రియాకారక ఫల ఓ కర్మ కారకములు కర్త కర్మ ఎట్సెట్రా కరణము ఇత్యాది ఫలము దానికో ఫలముండట్టి వీడు ఎంతసేపటికి జీవించి ఉన్నంత కాలము లౌకికంగా కర్మలను చేస్తూ ఉండడము దానికి కావలసిన కారకాలనే సంపాదిస్తూ ఉండడము ఆ సర్వమునందు భేద ఫలమును కోరి కర్మలను చేయుంటా ఇలా ఉంటాడు వీడు వీడు వేదం దగ్గరికి వస్తాడు నాకు వేదం ఉపదేశించండి అని దండం పెట్టుకుంటూ వస్తాయి అప్పుడు వాడికి వేదము క్రియా కారకములు ఫలములు అనే ద్వైతము మిథ్య నీవు బ్రహ్మవు అని చెప్పదు నువ్వు చెప్పదు ఏమని చెప్తుంది యథాప్రాప్తస్య వాడు ఏ ధోరణితో వచ్చాడో ఆ ధోరణికి తగ్గ ఉపదేశాన్నే చేస్తుంది సో యథాప్రాప్తస్యవ య య య యథాప్రాప్తం ఏమిటి అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడు క్రియాకారక ఫలస్య వాడికి అది కావాలి ఏవో క్రియలు చేయాలి ఆ క్రియల కోసం కారకాలం అవసరమవుతాయి ఫలాన్ని కోరతాడు సో ఆ విధంగా ఆ క్రియల ద్వారా వాడి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కాబట్టి ఎప్పటికీ నాకు స్వర్గం కావాలి ఉపాయమేమి అని అడుగుతాడు నాకు డబ్బు కావాలి ఉపాయం ఏమి అని అడుగుతాడు నాకు అనారోగ్యం చేసింది దీనికి ఉపాయం ఏమి అని అడుగుతాడు అనారోగ్యం చేస్తుంది ఏమంటారు భోజనం సక్రమంగా మితంగా చేయండి అంటే అది చేయడు భోజనం అధికంగానే చేస్తాడు కానీ అనారోగ్యం చేయకూడదు నువ్వేమైనా ఉపాయం చెప్తావా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బరువు తగ్గాలి కానీ భోజనం మారకూడదు ఏమైనా అని అడుగుతాడు సరిగ్గా అదే పద్ధతి వేదం దగ్గర కూడా నడుస్తూ ఏదైనా మీరు మంత్రం చెప్తారా ఏదైనా కర్మ చెప్తారా ఏదైనా దేవత చెప్తారా మాకు కష్టం రాకూడదు మాకు సుఖం కావాలి అని ఆ విధంగా వాడికి ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహార ఉపాయ సామాన్య ప్రవృత్తస్య వాడు ఎప్పటికీ ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే వీటిని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమిటది ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము వాటి యొక్క ఉపాయం ఏమిటో కావాలి వాడికి లోకల్లో అంటే లౌకిక జీవితంలో అదే దృష్టితో ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు వేదం దగ్గరకు వస్తాడు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నారు ఒక ప్రశ్న అడిగారు అసలు మనిషి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాన్ని ఎందుకు కోరాల్సి వస్తుంది వాడు ఎందుకు కోరడం నాకు ఇది ఇష్టము నాకు కావాలి ఇది అనిష్టము ఇటు దూరంగా పోవాలి అని అసలు ఈ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి మౌలికంగా అసలు ఆ ప్రవృత్తి రావడానికి హేతువేమి అన్నట్లయితే దేహేంద్రియ అభిమానమే హేతు మీరు దేహేంద్రియములయందు నేను నాది అనే అభిమానము పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు లోకంలో వ్యవహరించేప్పుడు ఆ లోకము మీకంటే భిన్నంగా ఉన్నట్లు ఆ లోకంలో ఇష్టములు అనిష్టములు రెండున్నాయని మనకి ఇష్టం కావాలి అనిష్టం దూరంగా పోవాలి అనే ప్రవృత్తి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ ప్రవృత్తికి మూలమేమిటి అజ్ఞానం అవిద్యా ప్రత్యుపస్థాపితస్య కాబట్టి అజ్ఞానము వాడి హృదయంలో దూడుకొట్టుకుని వాడిని ఒక పరిచ్ఛిన్నమైన దేహేంద్రియాభిమానము కలవాడిగా తీర్చిదిద్ది ఆ అభిమానాన్ని పురస్కరించుకుని జగత్తుని భిన్నంగా చూసుకో ఈ జగత్తులో ఇష్టములు అనిష్టములు ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఆ ఇష్టములు ఏమాలి కామన చేత అనిష్ట పరిహారం కూడా ఉపాయం కావాలి అని వీడు వెళ్తాడు ఎక్కడికి వేదం దగ్గరికి వేదం ఏం చెప్తుంది యథాప్రాప్తస్య వాడు ఏ స్థితిలో ఉన్నాడో దానికి తగ్గట్టుగానే క్రియాకారక ఫలముల యొక్క ఉపాయమునే బోధిస్తుంది బ్రహ్మతత్వాన్ని బోధించి ఎందుకంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో అదే పోషిస్తుంది నేను మీకు మనం చేశాను స్వామీజీ కాఫీ కావాలంటే కాఫీ ఇచ్చేస్తాను ఇదే స్వామీజీ నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు మాత్రమే కాఫీ వద్దని చెప్తాడు ఆ సందర్భంలో మాత్రమే కాఫీ వద్దని చెప్తాడు కాఫీ వద్దని సలహా కాఫీ తాగుతుంటే వచ్చి చేపొట్టుకోడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను టొరాంటోలో కానీ కొంచెం అనారోగ్యంగా ఉందండి అంటే కాఫీ తగ్గుతా నా తవ్వుతూ ఉంటాను మానేయాలన్నా ఆయన దగ్గర కాఫీ ఉంది మెక్డానల్ మెక్డానల్డ్ కాఫీ లేకపోతే స్టార్ బక్స్ కాఫీ ఉంది ఆయన ఆ కప్పు అందులో అమెరికా కప్పులు అంటే కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది ఆయన ఏమన్నారంటే పక్కనే ఉంది ఆ కప్పు వెంటనే చేతిలో తీసుకున్న ఒక సిప్పు నోట్లోకి వస్తుంది నేను కూడా తాగుతూ ఉంటాను ఈ సమస్య నాకు ఉంది నీకు ఉంది కాఫీ మానేస్తే తగ్గుతుంది నేను కూడా మానేయాలని అనుకుంటున్నాను మీరు మానేస్తే మంచిది అని కానీ ఇప్పుడు మీరు కాఫీ కావాలంటే తెప్పిస్తాను నేను అంటే వదలండి నేను తాగాను మీరు తాగండి అని చెప్పిస్తాను కాబట్టి అవిద్యాపృత్యుపస్థాపితమైనటువంటి ఈ కార్యక్రములు కర్మ ఫలము అదే కావాలని కోరుకుంటూ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారమే కావాలి వాడికి సత్యం అదే కావాలని వాడు ఆత్మ వాడు వేదాన్ని ఆశ్రయించినప్పుడు వేదం వాడికి ఆ చెప్తుంది వాడు తనను ఆ విధంగానే స్వీకరిస్తాడు తర్వాత తద్విశేషం అజానత దానికి టీకాకారులు రాసింది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ క్రియలు ఈ కారకములు ఫలములు ఇష్టప్రాప్తి అనిష్ట ఇది యథార్థంగా నాకు హితకరమా అనే వివరాలు వాడికి తెలియవు ఇప్పుడు ఈ ఫలాన్ని కోరి ఈ కర్మని చేస్తే ఈ ఫలం నీకు లభిస్తుంది అని ఎవడో చెప్తే ఆ కర్మని చేసుకుంటాడే తప్ప సపోజ్ నేను అనుకుంటాను చాలాసార్లు నువ్వేదో కోరిక కోరావు కోరి కోడితే ఎవరినో అడుగుతావు ఈ కోరిక తీరాలంటే ఏ దేవతను ఉపాసించాలి అని అడుగుతాడు అందుకే ఆయన ఏదో చెప్తాడు మీరు ఉపాసన చేస్తాడు చేస్తాడు ఆ కోరిక సిద్ధించుతుందా లేదా అన్నది వీళ్ళు ఉన్నాం మళ్ళీ జన్మలో సిద్ధిస్తుందంటే మీరేం చేస్తారు ఏమండి లేకపోతే ఈ కోరిక సిద్ధించడానికి బలమాన్ బలమైన ఆటంకం ఉంది కాబట్టి ఉపాసన చేసినా సిద్ధించలేదు అని అన్నాడనుకోండి అప్పుడేం చేస్తారు లే అలా కూడా ఉద్దండి ఆ కోరిక సిద్ధించేసింది నవ్వు వేరాల్యం వేరాజ్యం నా ఇప్పటి వరకు మీరు ఎన్ని కోరికలు సిద్ధించాయి మీకు సిద్ధించినవి చాలా ఉన్నాయి కానీ సిద్ధించినవి ఎన్నో కోరికలు ఉన్నాయి కదా అన్ని కోరికలు చాలా మటుకు సిద్ధించాయి కదా ఏవో కొన్ని సిద్ధించాయి మీరు ఉద్యోగాలు చేశారు డిగ్రీలు సంపాదించారు డబ్బులు సంపాదించారు ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు భార్య అన్నారు పిల్లలు అన్నారు మీరు ఏదంటే అది మీకు సిద్ధించింది వేరే చూడం వేరం యూఆర్ స్టిల్ అండ్ అన్హ్యాపీ అన్సాటిస్ఫైడ్ ఇండివిజువల్ సపోజ్ అనదర్ టెన్ డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకో వాట్ విల్ హ్యాపన్ టు యూ యూ విల్ రిమైన్ ది సేమ్ సపోజ్ ఓ పర్టికులర్ డిజైన్ ఫుల్ఫిల్ కాలేదనుకో స్టిల్ యూ రిమైన్ ది సేమ్ కాబట్టి అసలు ఈ ప్రవృత్తే తప్పు అని ఇంత వివరములు వడిగి తెలియవు తద్విశేషం అజానత ఆ వివరాలు వడిగి తెలియవు కర్మ స్వర్గం జ్యోతిష్ఠోపం చేస్తే స్వర్గం వచ్చేస్తుందని హడావిడే తప్ప ఆ జ్యోతిష్ఠోపం చేసేప్పుడు ఏవో కొన్ని దోషాలు కూడా వల్ల అవుతాయి ఆ దోషాలకి ఫలం దుస్థలితం వస్తుంది స్వర్గం వెళ్ళి హడావిడే కానీ ఆ స్వర్గం కొంత పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వీడు దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది ధర్మరాజు గారి స్వర్గానికి వెళ్ళారడు నరకం వెళ్తూ నరకంలో ధీముడును అర్జునుడు కనపడ్డ ఇదో కథ నరకం స్వర్గానికి వెళ్తారు ఇప్పుడు జిగులీ హిల్స్కి వెళ్ళాలంటే ఓ పంజాగుట్ట సందుల్లోంచి గుండెల్లోంచి వివిరి హిల్స్కి వెళ్ళినట్టుగా నరకానికి స్వర్గ నరకం దారిలో స్వర్గానికి వెళ్తాడు ధర్మరాజు గారిని స్వర్గానికి తీసుకెళ్తుంటే నరకంలో అర్జునుడు భీముడు కనపడ్డాడు దేవుడు దురన్యాయం ఇది స్వర్గం వచ్చింది అక్కడ దుర్యోధనుడు దుశ్శాసనుడు కనపడ్డాడు స్వర్గంలో అప్పుడు ఆయన ఇందులో నేను ఏమయ్యా ఈ ధర్మం ఇలా ఏడిసింది అర్జునుడు భీముడు అక్కడున్నారు దుర్యోధనుడు విశ్వాసులు ఇక్కడ ఉన్నాడు ఏమిటని అంటే చూడండి అర్జునుడు భీముడు అక్కడ అరగంటుండి ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు ఎక్కడో బాగు కంటుండే అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పారు కాబట్టి మీరేం చెంత చేయబారు కాబట్టి మీరు స్వర్గం వచ్చిందనుకోండి ఎంతకాలం నిలబడుతుంది స్వర్గం ఆ తర్వాత ఏమవుతుంది స్వర్గం నుంచి జారిపోతే ఎక్కడ పడతాడు ఎత్తు నుంచి జారితే ఎక్కడ పడతాడు కింద పడతాడు అలాగే స్వర్గం నుంచి జారిన వాడు నరకంలో పడతాడు లేకపోతే భూలోకంలో పడతాడు కాబట్టి ఈ కర్మ వల్ల ఈ ఫలం నీకు లభిస్తే నువ్వు కృతార్థుడు అయిపోతావా అయిపోవు అని ఇన్ని వివరాలు వాడికి తెలియవు వాడెంతసేపు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వచ్చేస్తుందనే హడావిడే ఆదుర్దే తప్ప ఈ ఫలం వచ్చినా ఏమి ఒరిగితుంది ఒరిగేదేముంది అన్ని వివరాలు వాడికి తెలియవు తద్విశేషం అజానత అదేం తెలియవు కాబట్టి ఏం చేస్తుందంటే శృతి వాడికి ఎంత అవసరమో అంతే చెప్తుంది క్రియాకారక ఫల భేదస్య శృతి వాడికి అదే చెప్తుంది అంతేగాని శృతి వీడిని పిలిచి చుడువును కర్తవు అని ఈ క్రియలు కారకములు ఫలములు భిన్న భిన్నములు భేదమే సత్యము అని కూడా చెప్పదు అసత్యము అని చెప్తుందా అసత్యం అని కూడా చెప్పండి ఈ భేదము సత్యమని కానీ అసత్యమని కానీ చెప్పదు నీవు యథార్థముగా కర్తవు అని కానీ కర్తవు కావు అని కానీ చెప్పదు వాడేమనుకుంటున్నాడు భేదము సత్యం అనుకుంటున్నాడు ఆ భేదాన్ని బట్టి నాకు ఇష్టము అనిష్టము ఈ ఇష్టము నాకు రావాలి అనిష్టము పోవాలి దాని ఉపాయం ఏమిటే అడుగుతున్నాడు ఆ ఉపాయాన్నే చెప్తుంది తప్ప మీకు మరో విధంగా చెప్పదు ఇప్పుడు మీరు మార్కెట్కి సూపర్ మార్కెట్కి వెళ్ళాననుకోండి కైండ్ ఆఫ్ మోడర్న్ సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి వేదం శ్వేదాన్ని సూపర్ మార్కెట్తో పోలుస్తారు ఈ కైండ్ ఆఫ్ మోడర్న్ సూపర్ మార్కెట్కి మీరు వెళ్ళినట్లయితే వాడు మీకేమీ సలహా ఇవ్వడు వాడే సలహా ఇవ్వడు పూర్వం చిన్న చిన్న షాపుల్లో కొంత ఫ్రెండ్లీగా విలేజ్ లెవెల్లో ఇది బాగుంటుంది అండి పోసుకోండి మీరే సలహా ఇస్తారేమో కానీ ఇప్పుడు మోడర్న్ ఎవరు సలహా ఇవ్వరు ఇప్పుడు అమెరికాలో వాల్మార్ట్కి వెళ్ళారనుకోండి వాళ్ళేమి సలహా ఇవ్వరు హాయ్ అంటాడంతే మీరు అన్నింటిలోకి వర్స్ట్ పాసిబుల్ ఐటమ్ మీరు కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటే వాడు దాన్ని బిల్లు వేసి మీ దగ్గర డబ్బులు తీసుకుని పంపించేస్తాడు తప్ప ఇది మంచిది కాదని చెప్పడం ఫలానాది మంచిగా తీసుకోండి అని చెప్పడం వాడేమీ సలహా చెప్పడండి మీరు ఏది పట్టుకొస్తే దాన్ని వాడు ప్రాసెస్ చేసి బిల్లు వేసి మీకు ఇచ్చేసి పంపించేస్తారు వేగం కూడా అంతే తర్వాత ఈ ధనాన్ని ఇలా ఖర్చు పెట్టడం మంచిది కాదని కూడా వాడేమి చెప్పడు ఈ కన్స్యూమరిజం మంచిది కాదు అని వాడేం చెప్పడు మంచిది ఏం చెప్పడు మీరు బాగా కొలుక్కుంటే మీరు సుఖాన్ని అనుభవిస్తారు అది చెప్పడు మీరు ఇలాగా ఉరికే ఎక్కువ వస్తువులు కొనేస్తే దానివల్ల సుఖం ఉండదు ఆనందం ఆత్మస్వరూపంలో ఉంటుంది అది చెప్పడు వాడేం చెప్పడు వాడు మీరు అడిగింది ఇచ్చేసి పంపించేస్తారు వేరం కూడా అంతే ఈ భేదము సత్యమని కానీ అసత్యమని కానీ చెప్పదు నీవు కర్తవని కానీ అకర్తవని కానీ చెప్పదు ఏమీ చెప్పదు కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాడికి దేహేంద్రియాభిమానము చే ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని కోరేవాడికి వేదము దర్శపూర్ణమాసాధ్యాంగజేత ఇత్యాది విధులను బ్రాహ్మణోన హంతం ఇత్యాది నిషేధములను బోధిస్తుంది వాడికి అర్థమవుతున్నది వాడు తెలుసుకుంటాడు తెలుస్తూనే వాడికి జ్ఞానం పుడుతుంది ఆ జ్ఞానానికి తగ్గట్టుగా వాడు ప్రవర్తిస్తాడు ఇష్టాన్ని పొందుతాడు అనిష్టాన్ని దూరంగా పెట్టుకుంటాడు సంసారంలో ఉంటూ ఉంటాడు కాబట్టి వాడికి ఆ వేదానికి సరిపడింది దానికి దానికి సరిపడింది అది చర్చ ఇష్టానిష్ట ఫలప్రాప్తి పరిహారోపాయ విధి పరత్వా ఎందుకంటే ఆ కర్మకాండ దాని యొక్క తాత్పర్యం దాని గోల్ ఫోకస్ ఎక్కడ అంటే విధి విధి విధిని బట్టి నిషేధము ఎటువంటి విధులు ఇష్టప్రాప్తికి ఉపాయములుగా విధి అనిష్టప్రాప్తికి ఉపాయం అనిష్ట పరిహారము అనకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విధి విధి నిషేధం మీరు ఈ పని చేస్తే మీకు ఇష్టం మీరు ఇలాగ ప్రవ్ దీనికి దూరంగా ఉంటే మీకు ఇష్టం కలుగుతుంది మీరు ఈ పనిచేస్తే మీకు అనిష్టము దూరం అవుతుంది అని ఈ విధంగా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం దానికి సంబంధించిన విధి నిషేధాలను చెప్పుటే కర్మకాండ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కర్మకాండలో ఈ భేదమంతా సత్యమా కాదా అనే విచారం చెయ్యరు ఈ భేదాన్ని యథాతథంగా స్వీకరించి దాన్ని వినియోగించుకుంటూ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము ఎలా సాధించుకోవాలి అంత మాత్రమే చెప్తారు అసలు అక్కడ ఆ భేదంలోకి ప్రవేశించే ముందు మీరు నిశ్చయం చేసుకోవాలి మీకది అవసరమా అనుకూలమా కాదా మీరు ఇది మనకు అనుకూలమో మనకు అవసరమో అనుకుంటే మీరు ప్రవేశిస్తారు దాంట్లో అదే మీకు అక్కడ జ్ఞానము కలుగుతుంది కాబట్టి వేద వల్ల జ్ఞానమే కలుగదు అనే ప్రతిపాదనము సరికాదు మైక్ ఎలా ఉందండి సరిగ్గా ఉందా నాకు ఎందులో కంఫర్టబుల్ గా లేదు నేను అలా కంప్లైంట్ చేస్తూనే ఉంటాను మైక్ గురించి అది ఆ సమస్య మైక్ సమస్య కాదు ఇది బట్ స్టిల్ ఇంకొంచెం ఇంక్రూవ్ చేయండి ఇప్పుడు బాగుంది blue